కాబట్ మీరు దేహాన్ని పరిశీలిస్తూ ఉండాలి చూపు చూపును తెలుసుకోవాలి చూపును తెలుసుకోవాలి ఇప్పుడు చిత్రం ఏంటంటే చూపు అంటే ఇంతవరకు ఈ చూపు ఎన్ని రూపములను దర్శించి మీరు ఆలోచించండి ఈ చూపు ఎన్ని రూపాలను దర్శించింది ఈ చూపు ఎన్ని సినిమాలను చూచుకుంటున్నాం కాదు వాటికి మీరు ఆలోచించండి ఆ చూపు ఎన్నెన్నో రూపాలను దర్శించు ఇంకా దర్శిస్తూనే ఉంది కూడా కదా ఎన్నెన్నో రూపాలు ఏ ఒక్క రూపమైనా ఆ చూపు స్థిరంగా నిలబడుతుందా ఏదే నిలబడదు అలా రూప రూపం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఆ చూపు ఆ రూపములతో పాటు ఆ చూపు కూడా రూపములు చూపులు నిర్ధారిస్తాయి చూపు రూపాలని నిర్ధారిస్తూ ఉంటుంది ఆ రూపాలు చూపు మారిపోతూ ఉంటుంది చూపు మారిపోతూ ఉంటే కలజోడు ఒకప్పుడు కలదోడు అక్కలేదు ఇప్పుడు కలజోడు తక్కువ తర్వాత కలజోడలు మళ్ళీ గ్లాసెస్ ఏడాది ఒకసారి మార్చుకోవాలి కాబట్టి ఇదంతా మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు ఇంకా చూపు లేకుండా అయిపోతుంది ఫైనల్గా దేహ త్యాగం చేసినప్పుడు ఇంకా చూపే ఉంటుంది ఈసరా ఈ చూపులో ఎన్ని వికారములు వచ్చేస్తున్నాయి మిషన్ సవికారం ఉదాహృతం వస్తున్నాడు ఆయన ఈ చూపులో అన్ని వికారములు ఉంటాయి మార్పులు ఉంటాయి కానీ మీరు ఆలోచించండి చూపులో ఇన్ని మార్పులు వస్తున్నాయి కదా నేను అనే దాంట్లో మార్పులు ఏమన్నా వస్తున్నాయా రావు మీరు గమనించండి అక్కడికక్కడే మీరు ఆ తేడాను చూసుకో చూపులో ఎన్నెన్నో మార్పులు వస్తున్నది ఒకప్పుడు చూపు బాగా గట్టిగా ఉండేది ఇప్పుడు చూపు బాగా తగ్గేది కానీ నేను ఏమీ మార్పు లేకుండా అలాగే ఉన్నది చూడ ఎంత తేడా ఉండదు అంటే ఒకటి చూపులో గుణదోషాలు ఉంటాయి కానీ ఆ గుణదోషాలతో నేనుకు సంసర్గము ఉండదు ఆ చూపు యొక్క గుణదోషాలు నేనుకు తలుకోవు నేనుకు అవి సంక్రమించవు కానీ అజ్ఞానం చేస్తారు చూపును తన మీద ఆరోపించుకుంటే అప్పుడేమవుతుంది చూపు యొక్క గుణదోషము తనపై ఆరోపించబడతాయి ఇది గమనించదగ్గ విషయం మీరు ఇంకొక మెడిటేషన్ చేయొచ్చు అలా చేయొచ్చు అంటే మీకు నేను డెమోస్ట్రేట్ చేస్తాను మీరు ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయండి కళ్ళు మూసుకుని సపోజ్ ఇప్పుడు కళ్ళు ఏ రూపములు లేవు ఏ రూపాలు లేవు కదా కళ్ళు తెరిచాలో ఇంకో ఇన్ని రూపాలు ఉన్నాయి తెలుసుకుంటాం ఇన్ని రూపాలు ఉన్నాయి కళ్ళు ఏ రూపము లేదు ఇప్పుడు రూపములన్నీ లేకుండా తొలగిపోయినవి ఆ కారణంగా నేను ఎదురుకున్నట్టే ఉన్నానా లేక నాలో ఏదైనా మార్పు వచ్చిందా మీరు పరిశీలించాలి క్షేత్రజ్ఞా వివేకం సపోజ్ ఒక మెడిటేషన్ మీరు కూడా చేసి సపోజ్ నేను పుట్టుబృడిగా పుట్టి ఉంటే ఏ రూపమును నా ఏ రూపము యొక్క జ్ఞానము నాకు లేకుంటే నేను ఎలా ఉండేవాడిని అని మీరు మీరు ఆలోచించప్పుడు నేను ఉన్నాను కళ్ళు మూసుకుని రూపములేని తెలివి తెలియకుండా ఉన్నాను నేను ఉన్నాను సపోజ్ నేను ఏ రూపమును చూడలేదనుకోను అంటే రూపజ్ఞానం అనేదే లేదనుకోరు అప్పుడు నేను ఎలా ఉండేవాడిని ఏమైనా తేడా ఉంటుందా మీరు ఆలోచించి ఎక్స్ప్లోర్ నేను ఎక్స్ప్లోర్ చేయాలి మీరు విచారండి నన్ను చెప్పమంటే నేను చెప్పేస్తా నేను చెప్ ఏమని చెప్తాలో నేను ఎందు వ్యక్తి వికారము లేదు నేను అసంగుడు అహం అసంగ నాకప్పుడే కన్క్లూషన్ వచ్చేసి నేను చిన్న విచారణ చేశాను నేను అనేక రూపములను చూచి ఉన్నాను వేలాది రూపాలను చూశాను రూపాలు వస్తున్నాయి పోతున్నాయి నేనేమైనా ఆ రూపముల ప్రభావితము అవుతున్నానా ఏదైనా ఒక రూపం కొత్తగా వస్తే నేను ప్రభావితులను అయినా వచ్చిన రూపం పోయినప్పుడు నాకు లోకేమైనా కలిగినదా నేనేమైనా బండి ప్రభావితుడరు అయినానా అని ఒక యాస్పెక్ట్ అంటే ఆన్సర్ ఏమిటి నో నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను రూపాలు వస్తున్నాయి పోతున్నాయి నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అది సత్యము తర్వాత ఇంకొంచెం దీన్ని ఇదే ఇదే విషయంలో ఇంకొంచెం బాగా ముందుకు తీసుకువెళ్ళండి ఎక్స్ట్రీం తీసుకువెళ్ళండి సపోజ్ జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ ఎటువంటి రూపాన్ని చూడలేదనుకో అప్పుడు నేను ఎలా ఉంటాను ఎలా ఉంటాను ఇలాగే ఉంటాను అంటే నేను అసంగుడను ఇప్పుడు నేను అసంగుడను అని తెలియడానికి చూపు పోనక్కర్లా చూపు ఉన్న తోటే అది పోనక్క పోకూడదు కూడా ఉండలే ఉండదు దాని దారిలో దాన్ని ఉన్నాను అది క్షేత్రము క్షేత్రాన్ని మీరు దాన్ని ఏదో హింస పెట్టడా క్షేత్రం ఉందితోనే క్షేత్రం ఉంటుంది నేను క్షేత్రమును తెలియవాడమే గాని క్షేత్రము యొక్క గుణదోషములు నా ఎందు ఉండవు నేను ఏమిటి నేను అసలు కూడా ఇంకొకటి చెవి దగ్గరికి రండి ఎన్ని శబ్దాలు వెళ్తున్నామో ఈ చెవితో ఒకడు అన్నాడు ఏ స్వామికి నువ్వు చాలా విద్వాంసుడు పోయి నీకు చాలా ప్రేమ కూడా ఉన్నది నువ్వు చాలా మంచివాడివి నేను నీకు దండం పెడుతున్నాను అన్నాడు అక్కడ అది ఇంకొకడు అన్నాడు ఏ స్వామి నువ్వు చాలా కబునిచ్చేవు నా నీ కారణంగా నేను చాలా దుఃఖాన్ని పొందాల్సి వచ్చు అరే నా మూలంగా నీకు దుఃఖాన్ని పొందిన ఎస్ నీ మూలంగానే నేను దుఃఖాన్ని కాదేమో బహుశా మీ పొరపాటు అండర్స్టాండింగ్ వల్ల మీరు దుఃఖాన్ని పొందేరేమో నేను మీకు దుఃఖం కలిగించినట్టుగా నాకైనా అలా అనిపించలేదే మీకు అనిపించలేదు కానీ అదే సత్యం ఓహో అలాగా సరే కానీ నన్ను క్షమించండి నా మూలంగా మీకు అంత దుఃఖం కలగడం నన్ను క్షమించండి అని నేను అన్నా ఒక కల్పిత సంభాషణ ఇప్పుడు నాలో నేను చూసుకున్నా ఈయనొచ్చి పువ్వుని కాళ్ళకి దండం పెట్టాడు ఆయన వచ్చి నింద ఒకటి వేసి నన్ను ఛాలెంజ్ చేసి ఇలా ఇలాగా తర్జనితో బెదిరించి నేర్చక్క పోడు మూర్ఖంగా నేను తాతథంగా ఉన్నానా ఈ శబ్దాలను విన్నప్పుడు ఎలా ఉన్నాను ఆ పరుషమైన శబ్దాలను విన్నప్పుడు ఎలా ఉన్నాను నాలో ఎవరాదు కాలం వచ్చిందా ఎప్పుడైనా మీరు ట్రై చేసుకో మీరు ఎక్స్ప్లోర్ చేయండి నన్ను చెప్పమంటే నేను చెప్తా మీరు ఎక్స్ప్లోర్ చేయండి మీరు వివేకాన్ని ప్రదర్శిస్తే ఎదరవాడు పొగిడినప్పుడు ఆ పోగిడిన శబ్దాలను విన్నప్పుడు నేను నిర్వికారంగానే ఉండింది మీరు కొనబడితే తప్ప అలాగే ఎద్రవాడు పరుషంగా మాట్లాడినప్పుడు కూడా మీరు వాడు నన్ను నిండ మీరు గగ్గోలు పెట్టేస్తే చెప్పలే కానీ అజ్ఞానం మీరు కొంచెం నిబ్బడంగా అలా ఉండి నా మీద నింద తగులుకున్నదా నాకు నింద అంటుకున్నదా ఏమీ లేదు నేను అసంగుడుగానే ఉన్నా అని మీరు తెలుసుకోండి చూడండి క్షేత్రము క్షేత్రజ్ఞ ఇప్పుడు మీరు మనకు కనపడతా కొంతమంది ఏమీ అనకుండానే కోపం తెచ్చేసుకోండి ఇంకా ఆ ఊరు కొట్టుకున్నానే కోపం వచ్చేసుకోండి ఎందుకైనా వాళ్ళ రాత్రులు పురుషంగా మాట్లాడదాం అనుకుంటున్నారా లేదు అలా చూస్తున్నా అని వాళ్ళ ముందే కోపం వస్తుంది ఎంత పురుషంగా మాట్లాడినా వెళ్ళాలి పడకు వెళ్ళాలి పడకు తెలుసం ఎలా ఉండు అలా అని మౌనంగా ఉండి దీంట్లో వివేకము ఎవరి ఎందుకు ఎక్కువ ఉన్నదో మీకు తెలుసుకోలేదు ఎలా తెలుసుకోలే ఉంది సో కాబట్టి ఆ ఎదవాళ్ళు వీడు కంగాలు పడ్డాడంటే వాడికి క్షేత్ర క్షేత్ర వివేకము ఒక పాలు తక్కువ ఎగరవాళ్ళు పొంగినా తెగినా అలా చిరునవ్వుతోటి ఉండిపోయేటంటే వాడి ఎందుకు వివేకం చాలా బలంగా ఉన్నది చూశానా మరి ఎంత తేడా వస్తుందో మీరు ఆ సూక్ష్మభూతములను మీరు అలాగే దర్శించటం ద్వారా మీరు అది కలిగించే బంధం నుంచి నిముక్తి లేకుంటారు నేను ఒకటి అమెరికాలో ఆరు మాసాలు ఉండవండి మంచిని బాగా తగ్గించాలి శీతకాలంలో ఉంది చాలా చర్య వేసి ఇండియా వచ్చేప్పటికీ ఈ ఎండ ఎక్కడ వేస్ట్ అయిపోకుండా ఎండ ప్రారంభించేప్పటికీ వచ్చేసివండి ఇంకా ఎండ వేస్ట్ అయిపోకుండా మొత్తం ఎండ అంతా కూడా మన పడంలో ఉండాలి ఇక ఎండను చూసేవాడు సో నేను ఎలాగో ప్రాక్టీస్ చేశానంటే ఈ శీతము ఉష్ణము శ్రీకృష్ణుడు చెప్పాడుగా శీతం ఉష్ణం బాధ్యం చెప్పాడు శిక్ష నువ్వు సమబుద్ధి కలిగి ఉంది వాటిని సహించి పాలి దేహము వేడిని సహించగలుగుతుంది మీరు కంగారు పడకుండా ఉంటే చాలా వాడి కన్ టేకిట్ మీరు ఉంటే కంగారు పడిపోతే కాదు సఫర్ అవుతారు కానీ కంటే అలా అలాగే చది కూడా ప్రాపరేట్ ప్రికాషన్స్ తీసుకుని యూ కెన్ టేకిట్ అని మీరు దేహము నాకు శీత ఉష్ణములు నేను నేనే అని మీరు అభ్యాసం చేసుకోనండి వ్యాసంకాలాలు వస్తాయి పోతాయి మీరు యథాపథంగానే ఉంటారు కాబట్టి ఈ ఇంద్రియ జ్ఞానములు ఏవైతే ఉన్నాయో మహాభూతములు ఆ శంతస్పర్శ రూప రసగంధములు సృష్టి ఎందున్నది మన ఎందు శ్రోత్ర ధ్యాన ఇత్యాది ఇంద్రియముల రూపంగా ఉన్నది క్షేత్రము క్షేత్రం శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే గుణ గుణేశు వర్తంతే అంటే ఇతి మత్వాన్ని సంచే కన్ను ఎక్కడ ఉన్నది రూపం అక్కడ ఉన్నది ఈ కన్ను ఆ రూపాన్ని చూస్తుంది ఆ రూపము ఈ కన్ను చేత నిర్ధారింపమడుకోవుతుంది కన్నుకి రూపానికి దానికి దీనికి సరిపడింది గుణ గుణేశం వస్తుంది కన్నుకి రూపానికి సరిపడంంది మన నామాట ఏంటి నా సరిచేతే నేను అసలు కూడా చెవికి శబ్దానికి సరిపడింది శబ్దాలు బయట ఉన్నాయి క్షమిక్కడం కొన్ని శబ్దాలు సాగట్టి మంచిగా ఉంటాయి కొన్ని శబ్దాలు పరుషంగా ఉంటాయి చెవికి శబ్దాలకి శబ్దానికి చెవికి దానికి దానికి సరిపడింది నేను అసంఘం చూడాను వండించినటువంటి పదార్థములు తినే వస్తువులకి రుచులకి గిఫ్ట్లకి దానికి వాటికి సంబంధం వాటికి వాటికి సరిపడింది ఇక్కడ రుచులు ఇక్కడ జపాలి ఉంటుంది అక్కడ రుచులు ఉంటాయి ఈ రుచులకి జపకి సరిపడింది నేను అసంగు కూడా శీతములకు ఉష్ణము ఉంటాయి బయట శీతోష్ణాలు ఉంటాయి ఇక్కడ స్పర్శ ఉంటుంది ఈ స్పర్శకి శీతోష్ణానికి సరిపడింది దీనికవి అది దీనికి నేను అసంగు కూడా క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకం సో ఈ పంచమహాభూతములు ఇంద్రియముల రూపంగా మన క్షేత్రంలో భాగమై ఉన్నాయే వాటితో మమేకము కావద్దు చలిస్తే కప్పుకోవద్దని కాదు చనిస్తే కప్పుకుంటారు దేహం కప్పుకు దేహం కప్పబడుతుంది మీరేం కప్పుకోరు దానికి దానికి సరిపడుతుంది అలాంటి ఎక్స్ప్రెషన్ ఒక దానికి దానికి సరిపడింది దొందు దొందే అని ఇప్పుడు వాడి వాడికి అతనికి నత్తి అవును అది ఖర్చు పెట్టి పెళ్లి చేశారు చాలా తెలివితే అట్లాగా అందంగా ఉన్న అమ్మాయి ఉన్నవాడికి నచ్చనే సంగతి బయటపడకుండా కాపాడుకుంటూ మౌనంగా ఉండి ఎవరైనా అడిగితే ఆ పక్కన ఉన్న సమాధానాలు చెప్పేసి మొత్తానికి అతనికి నచ్చని పెళ్లి అయిపోయింది ఆ మొన్నడు ఆ అమ్మాయికి కూడా అప్పుడు బంధువులందరికీ తెలిసి పోను వెళ్ళి మళ్ళా అవసరంగా దాచిపెట్టి ప్రయత్నం చేశాం ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి మేడ్ పని ఇచ్చాదా హ్యాపీ ఆ రకంగా మేడ్ పని ఇచ్చాడు గుణ గుణేశం వస్తుంటే అనే మాటకు గుణ గుణేశం వస్తుంటే అయ్యా ఇక్కడ గుణాలే అక్కడ గుణాలే గుణాలకు గుణాలకు సరిపడింది అయితే మన నా మాట ఇది మక్వ నా సత్య ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ క్షేత్రజ్ఞ స్వరూపుడు అయినా నేను అసంగంగా ఉండిపోతాను మీరు అసంగాన్ని అభ్యాసం చేయాలి అసంగోహూలం పురుష ఆత్మస్వరూపంలో సంగము ఉండదు మీరు అజ్ఞానం చేత సంఘం పెట్టుకుంటాను కానీ ఉండదు సంగమనే దేవి ఉండదు అదే మరి క్షేత్రజ్ఞ లేదు ఓకే అయ్యే ఇప్పుడు మీరు నిద్రలేస్తారు నిద్ర లేచాక ఇక పౌరులగ్ఞం అనుంటారు కర్మలు చేసుకుంటారు భోగాలను చేస్తారు డబ్బు సంపాదిస్తారు ఇవన్నీ చేస్తారు అయితే ఒక న్యూక్లియస్ ఒకటి ఉంటుంది నిద్ర లేచినప్పుడు ఆ న్యూక్లియస్ ప్రకటం అవుతుంది న్యూక్లియస్ ఆ న్యూక్లియస్ చుట్టూ కర్మలు ఉంటాయి ఆ న్యూక్లియస్ చుట్టూ భోగాలు ఉంటాయి డబ్బు సంపాదించి ఇది నా అన్నప్పుడు ఆ న్యూక్లియస్ అంటుంది ఇది ఈ దేహమే నేను అని ఆ న్యూక్లియస్ అలా పుడుతుంది దేహమే నేను అనే దాని నుంచి పుడుతుంది ఏక ఆరాత్మ్యం నుంచి ఆ న్యూక్లియస్ పొందుతుంది ఆ న్యూక్లియస్ కి అహంకారము అని చెప్పి ఈ అహంకారం కూడా ఎలా పురుగుతుందంటే దీన్ని నేను ఆ క్షణమని చెప్తాను చూడండి మీరు అభ్యాసం చేయండి రేపు పొద్దున్న నిద్రలు అభ్యాసం చేయండి అలాగే భగవత్ భాగవతంలో కూడా అలా చెప్తారు సుత్త ప్రబోధయో ఆత్మ దృక్ ఆత్మస్వరూపమును ఆ సాధకుడు ఏం చేస్తాడంటే నిద్రలోంచి తెలివి వచ్చేప్పుడు ఆ సంధి ఉంటుంది నిద్ర పూర్తయింది తెలుగులో తోస్తున్నాడు ఆ సంధి ఆ సంధిలో ఆ గతి అంటే ఆ మూమెంట్ ఆ మూమెంట్ని పరిశీలిస్తాడు తెలుసుకుంటాడు సెకండ్ హాఫ్ ఏదో ఉంది శ్లోకం సో అలాగా నిద్ర నిద్రపోతున్నప్పుడు ఏముంది ఏమీ లేదు అహంకారం కూడా లేదు ఈగో లేదు తెలివి వచ్చింది ఫస్ట్ స్టెప్ తెలివి తెలివి అంటే ఏంటి అన్నీ తెలుసు తెలివి వచ్చింది తెలివి అంతే తెలివిలో తెలిసి తర్వాత వస్తాయి ముందేమొస్తుంది తెలివి వచ్చింది ఇప్పుడు తెలుస్తుంది ఏం తెలుస్తుంది దేహము తెలుస్తుంది మొట్టమొదటి తెలిసి ఇది దేహం ఇంకా కళ్ళు కూడా మెప్పకుండానే స్నేహము తెలుస్తుంది అందువల్ల స్పర్శని బట్టి తెలుస్తూ ఉంటుంది దేహం స్పర్శ సో సెన్సేషన్స్ ఆఫ్ టచ్ అని స్పర్శ య యొక్క ఆ ఇంద్రియానుభవములు సెన్సేషన్స్ ఇంద్రియము ఇంద్రియము స్పర్శేంద్రియం ఉందిగా స్పర్శేంద్రియం మొత్తం దేహం అంతా వ్యాపించి ఉంటుంది కళ్ళంటే ఇక్కడే ఉంటాయి కానీ స్పర్శేంద్రియం దేహం దేహమును మాత్రమే తెలుసుకుంటుంది కన్ను చుట్టుముట్టు ఉంది కూడా తెలియగలుగుతుంది కాబట్టి స్పర్శేంద్రియం ముందు ఆపరేషన్ వస్తుంది చెవులు కళ్ళు అన్ని ఆగులు ఫస్ట్ అనేది ఆపరేషన్లోకి రాగానే దేహము అనుభవానికి వస్తుంది ఫస్ట్ దేహము తెలుస్తుంది ఇప్పుడు అవివేకము ఓవర్టేక్ చేస్తారు ఏమిటి అవివేకము తెలివి ఇది దేహము అని తెలుసుకోవాలి అని తెలుసుకోవాలి కదా ఆ తెలివిలో తెలిసింది కదా దేహము తెలివిలో తెలిసింది ఏమిటవుతుంది ఇది ఇదము శరీరం ఇదం అంటే తెలుగులో ఇది ఈ దేహము అని తెలియాలి నీకు తెలిసింది ఏదైనా ఈ అని తెలియద్దండి ఘటం తెలిసింది ఎలా తెలుస్తుంది అయం ఘట ఈ ఘటము పుస్తకం తెలిసింది ఎలా తెలుస్తుంది ఇదం పుస్తకం ఈ పుస్తకము అని తెలుస్తుంది తెలుస్తుందండి సో మరి దేహము తెలిసింది ఎలా తెలియాలి ఈ దేహము అని తెలియాలి ఇదం శరీరం అని తెలియాలి దాని చెప్పడం ఏంటంటే నేను అన్నట్టుగా తెలుసు అంటే అక్కడ ఏమైనా తెలుసునండి అక్కడ ఉన్న సీక్వెన్స్ ఏంటంటే ఆ మూమెంట్ ది బాడీ కమ్స్ టు లైట్ అండ్ దెన్ వెరీ అన్ ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్ ఈ ఐడెంటిఫికేషన్ అన్నది ఇది పెద్ద సమస్య అసలు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకమంతా కూడా ఈ ఐడెంటిఫికేషన్ అనే ప్రిన్సిపుల్ చుట్టూ పరిభ్రమిస్తాం ఇప్పుడు మీరు చిన్న చిన్న వాటితో అభ్యాసం చేయాల్సింది దేహంతో మొదలు పెట్టడానికి కష్టం చిన్న చిన్న వాటితో అభ్యాసం చేయాల్సి ఇల్లుందనుకోండి నా ఇల్లు అనేది దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఇల్లు ఉంటుంది నా ఇల్లు అనేది ఉండదు ఇల్లుంటుంది నా కూర్చీ నా కుర్చీ అంటే ఎలాగ ఎలాగ నా కూర్చీ కుర్చీ ఎస్ నా కుర్చీ అంటే దెన్ దైడెంటిఫికేషన్ ఇంకా ఐడెంటిఫికేషన్ యూ షుడ్ స్టాప్ దైడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ స్టాప్ చేయాలి అది ఆధ్యాత్మ వికాసం అంటే అలా ఉంటుంది అంటే ఇంట్లో ఉంటాడు తప్ప నా ఇల్లనే అనుకోడు పైకి అనడం కాదు పైకి అనడం తర్వాత మాట ముందు అనుకుంటాడు ఈయన నా ఇల్లు అనుకుంటూ ఉంటాడు అది అవివేకం కానీ ఇంట్లో ఉంటాడు నా ఇల్లు అని అనుకోరు కాదు నడుపుతూ ఉంటాడు నా కాదు అని అనుకోరు కాదు అనుకుంటాడు తప్ప నా కాదు అనుకో భార్య ఉంటుంది ఈయన నా అనే అంటే నా అంటే అభిప్రాయం ఏంటంటే షీఈ్ మై వైఫ్ దేర్ ఫోర్ ఐ కెన్ డామినేట్ అండ్ పొజెస్ హర్ అని అని dominate cheyadam anadu eppatiki isthu the man tries to dominate the lady in the name because he possesses so he owns her avuna dikr madana ani endugare my wife Allahuko a my wife samputadu adhe kadda prema ki kuda adhe aathikam avutundi when you right possession dominate that is not love adi prema allu avutundi కాబట్టి యథార్థమైన ప్రేమ అనుభవానికి రావడంలో కూడా ఐడెంటిఫికేషన్లో చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే చాలాస్యంగా చెప్పడం నాకు అలవాటు ఎందుకంటే జీవితాన్ని వ్యాఖ్యానం చేసే ప్రయత్నం కదా సో సాధారణంగా సంసారులు ప్రతి చిన్న దానితో ఐడెంటిఫై అవుతూ ఉంటారు నా కుక్క అంటారు నా కుక్క మనిషికే నా అనుకోవడం పొరపాటు అనుకుంటే నా కొడుకోవడం వల్ల పొరపాటు అనుకుంటే నా కుక్క ఎలా కరెక్ట్ నా కుక్క నా తిండి వర్క్ ఎందు స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఇట్ ఈ ఐడెంటిఫికేషన్ అలాంటి ఐడెంటిఫికేషన్ ఉండకూడదు నా పుస్తకం ఐడెంటిఫికేషన్ కూడా ఉండకూడదు పుస్తకము పుస్తకము ఇల్లు ప్రియురాలు మనం ప్రేమించదగడం వ్యక్తి మనం పుత్రుడు అనే పేరుతో చలామణి అవుతున్నాడు మనం ప్రేమించి పైకి తీసుకురావలసిన ఒక మనిషి ఆ మాట వాళ్ళకి ఎప్పక్కర్లేదు మనం అనుకోవడం ఏదైనా డిస్కస్ తీసుకుని ఇంకా మళ్ళీ గీతా క్లాసులు రాలేదు మన పైగా ఏదైనా డిస్కస్ తీసుకుని కాబట్టి చిన్న చిన్న విషయాలతో ఐడెంటిఫికేషన్ మానేసి బిగిన్ విత్ ద బుక్ Begin with a table, a chair, a car, a dog, a cat. And in particular, there are people in this area. Don't dominate them. Don't possess them. Don't then, you don't want to eat them. So, if you eat them, you don't want to eat them. You don't want to eat them, you don't want to eat them. But in my engineering, I'm going to be in commerce. I'm going to be in commerce. If you're in commerce, you're in commerce. this is what is called the dominating the chair you are dominating all the chair code that is identification anyway that is a different issue so ikkada is prashnatarlo nadi aney identification maariyadu karuvata adi first chinna chinna meeru identify identification so nenu cheptunnadi emante samsarulu chaala quick easier identify ipo దాకా మహాత్ములు అసలు ఐడెంటిఫై అవరు దీనితో ఐడెంటిఫై అవరు భగవాన్ వణ మహర్షి ఆ ఆశ్రమంతో ఐడెంటిఫై కాలేదా ఆయన మీరు వెళ్ళిపోవలసి ఉంటుంది ఇక్కడికి వెళ్ళిపోతారంటే ధాన్యం మహాగ్యం అడిగి వెళ్ళిపోతానని ఇది ఎప్పుడు రాదనుకోలేదు వాకవేసీ నెవరు ఐడెంటిఫై మహాత్ములు అలా ఉంటారు వీటిని ఆస్తి మహాత్ములతోటి ఉన్నారనుకోండి మీరు ఇక్కడ ఉండడానికి వీరలేదంటే వెళ్ళిపోతాడు అక్కడ వీలంటే ఐడెంటిఫై చాలా ఆ మహాత్ములకి దేనితోనైనా సరే ఐడెంటిఫై అవ్వడం అన్నది దే కెనాట్ డూ ఇట్ అలాగా ఆ అసంగంగా ఉండిపోతాను అదే సంసారు ప్రతి చిన్నదానితో ఐడెంటిఫై అవుతాం ఇప్పుడు మీరు ఆలోచించండి నేను మీకు రెండు పరిస్థితులు చెప్తాను అక్కడ పది రూపాయలు వంద రూపాయల క్రితం దగ్గరగా ఉంది ఇది నాదేనేమో అని వీడు అనుకుంటాడు ఇంకొకటి అనుకుంటాడు ఇక్కడెందుకుంది నాదే నాదే ఇది నాకు అదేమో అని ఇంకొకటి అనుకుంటాడు ఇద్దరు ఎంత తేడా ఉందో మీరు ఇది నాదేనేమో అనుకున్నవాడికి ఇది ఇక్కడ ఎందుకుంది నాది కాదేమో ఇది ఇక్కడ ఎందుకుంది అబ్బా అనుకున్నవాడికి ఎంత తేడా ఉంది సో ఒకడు ముందు అసలు నా తర్వాత ఎగ్జామ్ ఇంకొకడు ఎగ్జామిన్ చేసి చదువుగా చెక్ చేసిన తర్వాతనే జైల్లో పెట్టుకోవడానికి సిద్ధపడతాడు వెళ్తే సిద్ధపడతాయి కలిపి దైనా ఉందో చూసారు కాబట్టి చిన్న చిన్న విషయాలలో ఐడెంటిఫికేషన్ మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ వచ్చినట్లయితే దీన్ని వివేకాభ్యాసము ఉంటారు అప్పుడు మీరు దేహం దగ్గరికి వస్తారు అప్పుడు ఈ పాఠం దేహము ఈ దేహము దేహంతో ఐడెంటిఫికేషన్ అభ్యాసం చేసి తిరస్కరించాల్సి ఉంటుంది సో దేహంతో కనుక ఐడెంటిఫికేషన్ కలగ్గానే పుట్టేటువంటి ఆ న్యూక్లియస్ ఉంది సరే దానికే అహంకారము అని పేరు ఇప్పుడు తెలివి మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తున్నాము తెలివి తెలివి వచ్చిన ఆ తెలివిలో దేహము మీరు దేహంతో ఐడెంటిఫై అవ్వలేదనుకోండి ఈ దేహము ఈ దేహము అయితే ఈ దేహము ఎవరికి అనుభవానికి వస్తోంది నేను నేను ఈ దేహం చూసారా తేడా మీకు తెలిసినా ఈ దేహము నేను ఈ దేహము లేదనుకోండి ఐడెంటిఫికేషన్ ఏముంటే ఏమొస్తుంది అక్కడ అహంకారం వస్తుంది ఒకవేళ ఐడెంటిఫికేషన్ లేకుంటే ఈ దేహము నేను అప్పుడు ఆ నేను అహంకారం కాదు అది అహం అంటే అహం అంతే అహంకారం కాదు కానీ ఈ అహం దేహంతో ఐడెంటిఫై అయిపోయింది అనుకోండి దేహం ఏం చేస్తుంది కదులుతూ ఉంటుంది క్రియలను చేస్తూ ఉంటుంది కాబట్టి నేను కర్తను అంటే క్రియలను చేయువాడను అహం కరోమి అహంకారీ అహంకారము ఇది నేను యొక్క యథార్థ స్వరూపం కాదు దేహంతో ఐడెంటిఫికేషన్ చేయటం వల్ల పుట్టింది కనుక అజ్ఞానం నుంచి పుట్టింది ఐడెంటిఫికేషన్ నుంచి పుట్టింది కనుక అహంకారము కూడా క్షేత్రమే ఇది చాలా బిగ్ టాపిక్ అండి చాలా చాలా కాన్షియస్ గా ఎగ్జామిన్ చేయాల్సినటువంటి టాపిక్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు ఆలోచించండి మీరు విచారం చేయాలి ఓ టప్లో మీరు ఆలోచించండి మీకు తెలివి వస్తుంది తెలివి వచ్చినప్పుడు క్రియలను చేసేవాళ్ళుగా లేచుకున్నారా తెలుసుకునే వాడుగా లేచుకున్నారా ఎలా వేసుకున్నారు ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళు భోగించి వాళ్ళుగా నిద్రలేస్తారు భోక్తలుగా నిద్రలేస్తారు భోక్త అంటే కాఫీ ఎక్కడా ఎలా పాలు వచ్చాయా ఇదికి వెళ్ళారా వెళ్ళారా అలా నిద్ర లేవడమే అలాగే భోక్తలుగా నిద్రలేస్తాను అదే మేము అలా నిద్రలేం ఓకే గాడ్ బ్లెస్ యు మీరు అలా నిద్ర లేవ నేను ఐదు దక్కి నేను ఈ ప్రశ్న అడుగుతా చెప్పండి మీరు పనిచేసి క్రియ చేసి వాడిని క్రియ చేసే కొత్తగా నిద్రలేస్తున్నారా లేక తెలుసుకునేవాడుగా నిద్రలేస్తున్నాడు అవన్నీ గట్రా సాధారణంగా నాకు మిత్రుడు ఉండేవాడు ల్యాప్టాప్ పక్కనే పెట్టుకునేవాడు కొడుకుని నిద్రపోయి లేవగానే తక్కువ అని చెప్పారు ఇలా నొక్కితే అవుతుంది అంటే దాన్ని ఆఫ్ చేయడు స్లీప్ మూడు లో పెడతా స్లీప్ లో పెట్టే అంటే మొత్తం వస్తుంది అంటే అర్థం ఏంటి వేస్తూనే అంటే మీరు లేవడం లేవడమే కర్తగా వేసుకున్నారా లేక తెలివి అయి వేస్తున్నారా లేదండి నేను అడిగిన ప్రశ్నలు ఏమైనా అతేలా మీకు అనుభవం అర్థమవుతుందా అలా తెలుస్తుందా మీరు లేవడం లేవడమే పనులు చేసే వాడిగా క్రియా క్రియలు చేసి వాడుగా లేస్తూ ఉంటే అదే అహంకారం అలా కాకుండా వేస్తాము తెలుసు తెలుస్తూ ఉంటుంది తెలివి ఆ తర్వాత పనులు అవుతాయి అది అహం అహంకారము అహం ఈ అహం క్షేత్రజ్ఞతత్వం అహం క్షేత్రజ్ఞ అహంకారము ఎందుకని అహముని దేహంతో మమేకమై దేహం వల్ల జరిగేటువంటి క్రియలన్నిటికీ నేనే కర్తను అనే అజ్ఞానము తోడై అహంకారము పుట్టినది కాబట్టి అహంకారము క్షేత్రము ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏమంటే అహంకారము క్షేత్రము మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో దాని అర్థం అహంకారం మీరు కాదు మీరు క్షేత్రజ్ఞుడు కదా మీరు క్షేత్రం కాదు కదా అంటే అర్థం ఏమిటి దేహమును ఏ విధంగా అయితే ఈ దేహము ఈ దేహము నేను తెలుసుకుంటున్నా ఈ దేహము అని మీరు దర్శించగలరు కదా సరిగ్గా అదేవిధంగా ఇదిగో ఈ అహంకారము అని మీరు దర్శించవచ్చు మీరు ఎప్పుడైనా ఎవరు ఏంటైనా కోపడ్డారా కోపడ్డావు ఆ కోపపడ్డది అహంకారము ఇది వాచెట్ వాచెట్ అది నేనే అని మీరు అనుకోండి మీరు కాదు అది ఆ అహంకారాన్ని మీరు వాచ్ చేయండి మీకు ఎవరి మీద అసూయ కలిగిందా అది కలిగింది అది అహంకారం వాచ్ వాచ్ ఎలా వాచ్ చేయటం డోంట్ ఆస్క్ హౌ జస్ట్ ఇంకా హౌ అంటే నేనేం చెప్తాను ఇంకా బూయే మీకు ఎవరినైనా తిట్టాలనిపించిందా అనిపించే అది అహంకారెట్టకూడదు అనిపించినా కూడా తిట్టకూడదు మరి ఏం ఇదిగో ఇది అహంకారం ఇది ద మూమెంట్ ఆఫ్ హీగో నేను మీకు చెప్తున్నా యూ కెన్ వాచ్ ద మూమెంట్ ఆఫ్ హీగో ఈగో మూమెంట్ని మీరు వాచ్ చేయొచ్చు ఇప్పుడు నేను వాచ్ చేస్తున్నాను చూడండి నేను వీళ్ళందరికీ పాఠం చెప్తున్నాను అన్నాడు అనిపించిందా అనుగ్రంట్లేదు అనుకుంటలేదు కాదు అనిపించింది వాచ్ మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా దానం చేస్తారనుకోండి నేను ఈ దానం చేశాము అని అనిపించినా లేకపోతే దీంట్లో దానం చేసేదే ఉంది ఇక్కడ ఉన్న డబ్బు అక్కడికి వెళ్ళింది అక్కడ ఉన్న ఈ డబ్బు మీరు పరిశీలించండి ఏమవుతూ ఉంటున్నది అలా తిరిగి వస్తూ ఉంటుంది కదా అంతకుముందు లేదు వంద కాగితం ఈ జేబులోకి వచ్చింది ఇప్పుడు ఇక్కడింది అది పోయింది దాని లక్షణం అది దీంట్లో నేను ఇంకొక దాటాలేదు ప్రతిగ్రహిత లేదు ఏమీ అని ఇదంతా ఆర్గ్యుమెంట్ ఇదంతా యుక్తి ఇన్ ప్రిన్సిపుల్ నేను ఇస్తున్నాను అని అనిపించదు ఇవ్వడం ఉంటుంది నేను ఇస్తున్నాను అని ఉండదు కొంతమంది మీకు ఆ తాత లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడండి అహంకారం ఎలా ఉంటుంది నేను కూర్చుని పుష్పం చదువుకుంటున్నాను ఎవరైనా స్నానం చేయడం అలవాటు కొంచెం బాగా అడ్డ అడ్డ ఈ బొత్తు గట్టిగా పెట్టి స్నానం చేసు కూర్చుని ఆ వేళ ఏదో రోజు ఏదో అక్షయ తృతీయో లేకపోతే మరో తేదో దశ ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఆస్పీషన్స్ డే అయిపోయి ఒక అమ్ములారు ఉన్న చాలా పెద్దాలు ఎనభై ఏళ్ళు ఆవిడ ఆ చలిలో కార్తీక మాసం చలిలో ఆ నదీ స్నానం చేశారు నేను కూడా నదీ స్నానం చేసి కూర్చుని ఉన్నాను అర్జు మీద ఆమె ఆ నదీ స్నానం చేశారు చేసి వ్యగ్రహ్గా ఇబ్బంది పడుతున్నారు ఏమిటి ఇబ్బంది అంటే ఆవిడ రూపాయి పాలన దానం చేయాలి రూపాయి పావన ఆ రూపాయి పావన దానం కరెక్ట్ సో సో సపాద రూప్యతం దాస్యే అనే దానికి అలా ఉంది ఆ కల్పలో అలా ఉంది రూపాయి ఆ రోజుల్లో రూపాయి పావన అంటే కొంత విలువ ఉంది ఇప్పుడు అంత అధ్వానం కాదు ఇప్పుడు కూడా ఇవ్వదు ఆ రోజుల్లో కొంత విలువ ఉన్నది ఆవిడికి ఇప్పుడు ఆ రూపాయి పావన దానం ఎవరు ఎవరు తీసుకుంటారు కానీ ఆ రూపం తీసుకుని వాళ్ళు తీసుకుంటారు దాన్ని అడిగారు అంటే వద్ద మనకు మీరు నాకు అంటే మళ్ళీ ఐదు నిమిషాలు చాలా కష్టపడి ఎవళ్ళు లేదయా నువ్వు సన్యాసిని తీసుకొని కళ్ళ మళ్ళీ అంటే నేను నాకు ఇవ్వని తీసుకుంటాను పాపం ఇంటికి వెళ్ళాలి చల్ల ఉలుపుకుంది కదా తడిపట్టలతోటి ఇంటికి వెళ్ళాలి సరే ఇవన్నీ తీసుకుంటారు నాకు అంటే మరి సంకల్పం చేస్తారు అంటే నేను అనుకున్నాను ఆవిడ నా చేతులు పెడతానేమో జీవి జీవులు పెట్టుకున్నాం తర్వాత దాని సంగతి చూడొచ్చు అనుకున్నాను సంకల్పం చెప్తాను సరే చెప్పాను సంకల్పం ఏదో నాకు తీసులు వాహాలు గుర్తుండవు అదే అవి ఏదో వస్తారు ఆవిడే తెలుసుకుంది ఆవిడ సంకల్పం చెప్పింది ఆవిడ అహము సపాద రూపకముధ్యం సంప్రదే నమ అని అంతా ఆ చెప్పింది అంటే కిషరా తాను దానము చెయ్యాలి చేస్తున్నాను నేను ఆప్లైంట్ చేయట్లేదు నేను మీకు అహంకారం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా ఇట్ ఈస్ ద మూవ్మెంట్ ఈస్ దూమెంట్ ఈ గో మీరు ఏదైనా వెయ్యి రూపాయలు దానం చేసి మీ పేరు రాయించుకున్నారనుకోండి దట్ ఈస్ ద మూవ్మెంట్ ఫోటో ఆపు కోసం సిద్ధంగా నిలబడ్డారనుకోండి ముందుకు వెళ్ళి ఈగో దట్ ఈస్ మూవింగ్ మీరు అబ్జర్వ్ మూవ్మెంట్ ఆఫ్ ఈగో అండ్ ఈగో అన్నది అహంకారము అది క్షేత్రం అది మీ స్వరూపంలో లేదు కాదని మరి నేనే కదా అదే మరి అదే అజ్ఞానం అంటే దాన్నే అజ్ఞానం అక్కరడు గట్టిన చాలా సూక్ష్మమైన అజ్ఞానం మీరు ఏదైనా చిన్న సేవ చేసి సేవ ఏమిటి ఆవిడ ఏదో గొప్ప ఇల్లు అంతా పని ఎక్కువ కష్టపడుతుంటే మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి సహకారం చేశారనుకోండి చేసి మధ్యాహ్నం ఇవాళ నేను మీకు ఎంత సేవ చేసి వచ్చానో అన్నారా మీరు అలా అనిపించిందా మీకు అనిపిస్తే దట్ ఈస్ ద మూవ్మెంట్ గో మీరు మూమెంట్ ఫీల్ గోని గుర్తుపట్టాలి ఈగో అలా స్థిరంగా కూర్చొని ఉండదు అది చలనాత్మకంగానే అనుభవానికి వస్తుంది దాని ఎఫెక్ట్ రూపంగానే అనుభవానికి వస్తుంది ఇట్ ఈజ్ మూవింగ్ దాన్ని మీరు గుర్తుపట్టాలి అది క్షేత్రము అది మీరు కాదు మీరు ఎప్పుడైతే దాన్ని గుర్తుపడతారో అది ఇట్ ఈస్ ది అదర్ మీరు ఆ ఈగో యొక్క బంధం నుంచి విముక్తులు ఇస్తారు ఎంత ఫ్రీడమ్ అంటే మీకు ముళ్ళ కిరీటం అనే చెప్పినా విన్నా అది ఈగోనే సింబాగిస్తుంది ముళ్ళ కిరీటం ఈగోనే అది ఈ ముళ్ళ కిరీటం ఇలా పెట్టుకునే చూసి వాళ్ళకి ఏమనిపిస్తున్నాయి అబ్బాయి ఎంత బాగుందో కిరీటం అనిపిస్తుంది వాడికి ఎలా ఉంటుంది ఒకసారి ఏదో సభ అయింది సభ అందరూ కుర్చీలో కూతుంటారు నా ప్రత్యేకంగా ఒక పెద్ద ఎన్నటి కుర్చీ ఒకటి తీసుకొచ్చి వేశారు ఏమన్నా కూర్చోకుండా సరే మరి ఇంత తేడా అక్కడికి వెళ్ళి కూర్చోవాలంటే ఏదో పెంచితనం చేసినట్టు ఉంటుంది నేను వెళ్ళి కూర్చున్నా దాంట్లో కూర్చుంటే అది గుచ్చేస్తుంది దురద వేసేస్తాడు అది సరైనది కాదు అది ర్యాంక్ ఇలా చేర పడదా అంటే నేను ఇలా అంటే అది నన్ను ఇలా ముందుకు తోస్తుంది నేను విటారుగా ఉంది పైగా ఈ ఏదో ఎవరికి మెటీరియల్ దాన్ని ఫిక్స్ చేసేటువంటి బద్దీలు మేకులు గుర్తుకుంటున్నాయి ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఐదు చేయండి లేచి నిలబడి ఎవరు లేదు ఈ కుర్చీలో కూర్చోలేదు ఇంతదాకా మీరు ఏదైనా వెక్కుంటారో కూర్చున్నాను దయచేసి ఈ కుర్చీ ఇక్కడి నుంచి తీసేసి నాకు మామూలు కుర్చీ వేయమని కోరు కాదండి ప్రత్యేకంగా దానికోసం ఎక్స్ట్రా అద్దిచ్చి మీకోసమే తెచ్చుకోవాలి మీరు అటువంటి కుర్చీలు మీరు చూస్తూ మీరు ఎప్పుడైనా కూర్చుంటే తెలుస్తుంది మిమ్మల్ని గంట సేపు మీకు అర్థం అవుతుంది దాంట్లో ఉండే సమస్య అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది దానికి ఫుడ్ తినడానికి మాత్రం అలా గొప్ప అండర్స్టాండ్ గా ఇంకో ఈగో అటువంటిది ఆ కుర్చీలో గుర్తడు మొదటి అది ఉండకూడదు ఉండకూడదని ఒక నీటి చెప్పినట్టు చెప్పడం కాదు ఇదూమెంట్ ఎప్పుడైనా ఆ మనిషి నాకు నాతో తప్పుగా ప్రవర్తించింది నేను ఇంకా ఉపకారం చేస్తే నా ఇలా ఆ ఆదరణ చూపించలేదు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయలేదు అని మీకు అనిపించిందంట జెన్యువైన్గానే అనిపించింది కరెక్ట్ గానే అనిపించింది అప్పుడు కూడా నటిష్ట మూమెంట్ ఆఫ్ ఈగో మీరు అసలు మీరు పని చేయడం నాట్ యు డు నాట్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఈగో మీరు ఈగో తోటి జత కట్టవద్దు జత కట్టవద్దు ఆ ఈగో నలబెట్టగో ఇదే అహంకార దాంతో జత కట్ట ఇదే అహంకారము క్షేత్రం నాట్ మార్ ఇది ఈగో ఉంటుంది మీకు వెంటనే పోంటది వాసన యొక్క బలం చేతి ఉంటుంది కానీ దాన్ని మీరు అలా ఎదుర్కొన్నా నిలబెట్టండి తప్ప ఈగోట్ ఐడెంటిఫై అది క్షేత్రం ఇక బుద్ధి బుద్ధి అంటే నేను చెప్తా బుద్ధి అంటే ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ అంటే మైండ్ అది రక్తదా స్కూలంగా మైండ్ అనొచ్చు బుద్ధి మైండ్ ఏమంటే మీ ఇంటలెక్ట్ అది పర్సనల్లా యూనివర్సల్ చెప్పండి మీరు మ్యాథమెటిక్స్ తెలుసును మీకు అంటే వయ వ్యాకరణం తెలుసును ఆ వ్యాకరణంలో మీరు గిట్ట కాబట్టి మీ ఇంటలెక్ట్ అయితే ఉంది ఇంటలెక్ట్ ఉంది కదా అది పర్సనల్ యూనివర్సల్ చాలామంది ఏమంటుంటారు అది పర్సనల్ అనుకుంటారు నేను పండితుడను నేను వ్యాకరణ పండితుడను అనుకుంటాను ఏమంటే ఇంటలెక్ట్ ఇట్ కెన్ నెవర్ బి పర్సనల్ నెవర్ ఎందుకో తెలిసిన మీకు తెలుసున్న సంగతులన్నీ యూనివర్సల్ సంగతులే ఆ ఇంటలెక్ట్ లో ఉండే విషయము అంతా కూడా యూనివర్సల్ తర్వాత ఆ ఇంటలెక్ట్ లో ఆ యూనివర్సల్ విషయాన్ని ప్రవేశపెట్టింది అది కూడా యూనివర్సే పెట్టింది యూనివర్స్ ఉంటుంది అక్కడ గ్రామం ఉంటుంది యూనివర్స్ ఉంటుంది ఆ యూనివర్స్ లో పండితులు ఉంటారు భాషలు ఉంటాయి భాషా శాస్త్రములు ఉంటాయి వ్యాకరణాలు ఉంటాయి గ్రామాలు ఉంటాయి గ్రామాల్లో పండితులు ఉంటారు వాళ్ళు పాఠాలు చెప్తారు ఆ విధంగా ది హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్ ఉంటే మీ బుద్ధిలోకి ఆ ఇంటర్నెక్ట్లోకి ఆ జ్ఞానం ప్రవేశించబట్టి ఆ మీ ఇంటర్నెక్ట్లో విషయమైన జ్ఞానము యూనివర్సల్ ఆ ఇంటర్నెక్ట్లో ఆ జ్ఞానము ప్రవేశించటానికి కారణం కూడా ద యూనివర్సల్ అని చేతనే దేర్ నో పర్సనల్ మైండ్ దేర్ ఈజ్ ఓన్లీ యూనివర్సల్ మైండ్ పర్సనల్ యూనివర్సల్ మైండే ఉన్నది అయితే మీరు ఒక పర్టికులర్ దేహంతో మమేకమైన ఈ దేహమే నేను అనే అజ్ఞానంలో జీవిస్తున్నప్పుడు అంతకంటే కొంచెం సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ అయితే కలదో అది మేము అనేటువంటి సాధారణలో మనకి జీవిస్తూ ఉంటాయి అలా జీవించకూడదు ఇక్కడ కొంత విజ్ఞానము గలదు విజ్ఞానము గలదు బుద్ధి విజ్ఞానము గడుపు మీరు అసంగంగానే ఉంటుంది ఎందుకో తెలుస్తుందండి వయస్సు వచ్చినప్పుడు ఈ విజ్ఞానము పోవచ్చు ఏదైనా స్ట్రోక్ వచ్చిందనుకోండి పోతుంది విజ్ఞానం ఆల్సై మశ్చాత్య దేశాల్లో వస్తుంది రాదు వస్తే పోతుంది విజ్ఞానం పెద్ద వయస్సు వచ్చి చూపు మందగిస్తే మీరు పుస్తకాలు చదవడం మానేస్తే పోతుంది అదంతా పోతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమాకి యాభై ఏళ్ల క్రితం సినిమాకి ఎలా తేడా ఉండదు తేడా అలాగే ఉంటుంది పోతు మిశ్రమంగా పోతుంది ఆఖరికి అన్నీ మరిచిపోతాడు మరిచిపోయి దేహాన్ని త్యాగం చేస్తాడు కాబట్టి విజ్ఞానమును సాక్షిగా దర్శించవలేను ఏదో లూజ్ కాంటాక్ట్ ఉంటుంది ఇది కాదు లూజ్ కాంటాక్ట్ అక్కడ ఓహో ఇద ఇది లూజ్ కాంటాక్ట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి ఓకే ఇది ఇది ఇది ఎలా పెట్టినా అది తెచ్చే వాళ్ళు కదా ఫోన్ రోడ్ వైడ్ ఓకే చాలా మామూలుగా ఇది అలవాటు కాంటాక్ట్ లాంటి అలా అన్నా వచ్చిందా దిస్ ది ఇంగ్లీష్ లో చైనీస్ ప్రీమియర్ వాషింగ్టన్ వైట్ హౌస్కి వెళ్ళారు క్వింటన్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన చైనీస్ ప్రీమియర్ని తోసుకు ఇదేదే అంటారు ముందు క్వింటన్ మాట్లాడతాడు చైనీస్ ప్రీమియర్ మాట్లాడతాడు అంటే మైకు పనిచేయాలి క్లింతన్ పాపం వేల ముఖం ఏం చేస్తాడు అప్పుడు ఆ చైనీస్ ప్రీమియర్ ఎవరన్నా తెలిసినా వైట్ హౌస్ లో మైపు కూడా పనిచేయవాడు అయితే అని ఇంత తక్కువ వెంటనే ఉండదనుకోండి ఆ తర్వాత దాన్ని అవచుకుని ఎవరో సస్పెండ్ చేసుకుంటారో ఏదో వాట్ ఎవర్ హ్యాపెన్ అది మనకి తెలియదు కాబట్టి మైక్ పని చేయకపోవడం వల్ల వైఫ్స్ లో కూడా ఎవరికైనా అవ్వచ్చు ఎనీవే కాబట్టి ఇంటలెక్ట్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ అవి యూనివర్స్ అది పర్సనల్ కాదు అంటే ఇంగో ఏం చేస్తుంది వాటిని పర్సనల్ గా మార్చి కాబట్టి మీరు ఆ బుద్ధిని మనస్సుని చాలా సాక్షిగా దర్శించాలి అసండంగా ఉండాలి కథ వాటితో మన కాకూడదు అది క్షేత్ర ఓం ఓం నమ ఓం నమం పూర్ణ ఓం నమే